స్తోత్రం ప్రభా నైనా పాలంలోకి వేలా స్తోత్రాలు దేవ కేసా ఈ మధ్యాహ్న సమయంలో దేవాయశ్వ మహప్రభా ఇంకా సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి స్తోత్ర మహాప్రభ ప్రతి గద్దించి దేవాయమప్రభ చిన్న మందిని కాచి కాపడి దాన్ని బట్టి స్తోత్ర మహాప్రభ దేవ మహాప్రభ ఎంతో మంది చెడుకున్న మరణించారు మా ప్రభా కొ సజీవుల కలర్ దేవాయశ్ ఇంతవరకు తీసుకొచ్చిన దాన్ని స్తోత్రం మహాప్రభ ఇంకా మెడిన దీవుని కృపలు దేవాయశ్రమప్రభ ప్రతి ఒక్కరి పైన దీవించండి అని బట్టి స్థూత్రం మా ప్రభు నీకే మహిమా గణత ప్రభావం చెల్లాలి మా ప్రభా ఆరంభం నుంచి అంతవరకు దేవ మా పాటల్లో దేవ ప్రతి ఒక్క మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరు చెవి శ్రీ క్రీష్ను గించండి ఎన్నో దేవ సేవ కార్యక్రమాలున్నాయి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయశ్ర ఎంతో మంది రక్షింపబడాల మా మా ఫ్యామిలీలో ఏం డిస్టర్బ్ ఉన్నా దేవా అది దేవాయస్మ్రభ మీరు తీర్చేవాడవు మా ప్రభావ ప్రతి ఒక్క భారం మీ పైన వేస్తున్నాం మా ప్రభా దేవ మీ పైన వేస్తున్న దేవ ప్రతి ఒక్కటి దేవ సులువు అవుతుంది మా ప్రభా సులువు అయిటకు సాయం చేయండి మా ప్రభావ ఇంకా ఎంతో మంది దేవ రాలేకున్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరిని వచ్చేటకు సాయం చేస్తారని త్వరగా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరభుయా దీక్ష ఫలింపా నావలు కాలిడుము నా సేవ కొనుము నడిపించు నానా నడి సాంద్రమునీవనమాగమునా నా జన్మతరింపా నడి పీంచునాన రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభూజయము రహదారులు వెదక్ ను రాధాయను ప్రతిఫలము రక్షించుని సిలువ రమణీయలు తులలో రతనాలను వెదకుటలో రాజిల్లునా నా పడవా నడిపించు నానావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుటమానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రవీణ్యమును పొంది బలహీనుడనైప్పుడు పాటింతుని మాట నడిపించు ప్రభు వేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు చేతూ నడిపించు నడి సాంద్రమున దేవా నవజీ జీవన మార్గమునా జన్మ తరింపాశుధుర బగు తండ్రి మీకు మొదనాలనైనా సర్వోన్నత దేవ మీకే కృతజ్ఞత లేసయ్య ఈ ఉదయం చింతమాలి మీకు మదనాలనైనా ఈ యొక్క మధ్యాహ్న కాలం నా ప్రభావ మిమ్మల్ని సిరించేలాగా మీ యొక్క ఆరాధనలో పాల్గొనలాగా మాకు ఇచ్చిన ఒక బట్టి మీకు ఎంతో మదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మీ కొరకు ప్రతి చోట సాక్షలు పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభా ఈ యొక్క సమాప్తికి సంబంధించిన సూచనలు కాబట్టి నైనా మీ కంటి గ్రహించి అర్థం చేసుకొని ప్రభా ముందుకు వెళ్ళేలాగా మీ చిత్తానుసారంగా జీవించలాగా సహాయపడండి ప్రభావ అనేకులకు సువార్త ప్రకటించాలా అనేకుల జీవితంలో ఆదరణకరంగా ఉండాలా ప్రభా అనాథాలను ఆదరించాలా విధానాలను కనికరం చూపించాల ప్రభావ వృద్ధుల పట్ల కనికరం చూపించాలా పేదవాళ్ళకి తనిమలి బాధలు వారికి తండ్రి హాస్పిటల్స్ లో ఉన్న వారికి మేము ఆదరణ చూపించాలా మీరే మాకు సహాయక నడిపించి మా శరీరాలను స్వస్థపరచండి ప్రభా ముఖ్యంగా ఇక రేణుకాశెస్ సరి గురించి నీలాంబర్బరి గురించి ప్రార్థిస్తున్నాం వారి హార్ట్ కండిషన్స్ ని స్వస్థత ఇచ్చేయండి ప్రభా మీ మహిమార్దంగుకోండి ప్రభా మరి తిరిగి లేసి సేవ చేయలాగానే సహాయపడమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మిన్ గత వారం నుంచి కృపా వరాలకు సంబంధించిన విషయాలన్నీ మనం దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా తొమ్మిది వరాలలో మొదటి రెండు వరాలు ధ్యానించినాక మూడో వరం వివేచన వరం అన్న వరం గురించి మనము ధ్యానిస్తా ఉన్నాము ప్రభు మనకి సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడనేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇవి సంఘానికి అనుగ్రహించబడ్డాయి సంఘంలో సంఘాన్ని దేవుడు బహు బలవంతంగా తయారు చేసేడు బలిష్టంగా తయారు చేసాడు దానికి ఎంతో శక్తినిచ్చిండు అసలు క్రైస్తవ సంఘం ఎప్పుడు గుర్తించలేదు అనిపిస్తుంది నాకు రెండు సంవత్సరాలలో అపోజ్ల కారణం తర్వాత ఆ రోజు రోజు వరకు ఆ యొక్క పవర్ ని ఏ సంఘం కూడా గుర్తించలేదు అనిపిస్తుంది నాకు ఒకవేళ ఉండి వచ్చేమో షార్ట్ టైమే కానీ ఎన్ని సంఘాలు నా పనకాలంలో ఎన్నెన్నో సంఘాలు చేస్తున్నాం మనం పేర్లు తీసుకోద్దు కానీ పెద్ద పెద్ద సంఘాలు చేస్తాం కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉన్నాయి సంఘాలు ఆ సంఘాలలో ఎంతో మంది ఉంటున్నారు మనుషులు కానీ ఎంతో మంది దైవజన్యులు ఉంటారు కానీ ఆ శక్తి కనిపిస్తలేదు ఆ పవరు పరిశుద్ధాత్మ యొక్క పవరు నడిపింపు కనిపిస్తలేదు మనకి ఈరోజు అట్లా అట్లా ఆ కాలం అప్పుడప్పుడు అట్లా వర్షం వచ్చిపోయినట్లు కొంతకాలం అట్లా ఎఫెక్ట్ ఉంటుంది కానీ దీర్ఘకాలంలో ఎక్కడ కూడా మనం చూడట్టు చూసినట్లు కనిపించదు మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రక మన అపోస్ల కార్యము పరిణ వాద్యాల మనం ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా మూడు రకాల వరాలు అక్కడ దేవుడు మనకు కరగలించబడ్డాడు ఒక్కొక్క రకం కింద మరెన్నో విభజింపబడ్డట్లు మొదటిది బయల్పరుచు రెండవది శక్తి వరములు మూడవది ప్రేరేపణ వరములు లేక ప్రేరణ వరములు కాబట్టి బయలుపరచు వరములు శక్తి వరములు ప్రేరణ వరం బయలుపరచు వరములు బహు ప్రాముఖ్యమైన వరములు బైబిల్లో ఎందుకంటే దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే నీకు ఈ వరం ఉండాల చాలా మంది ఏమనస్థలు ఉంటారు దేవుని చిత్తం ఏంది ఈరోజు నా వెళ్ళిపోతూనే ఉండాలి నా కానీ చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి బయలుపరుచు వరం ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు నీ జీవితంలో కొన్నిసార్లు అనేకమైన ప్రయాసాలు పడతా ఉంటాం కానీ ఏవి కూడా నెరవేరవు ఏది కూడా సక్సెస్ కావు ఎందుకు కావు అంటే ఈ బయలుపరచు వరం లేకపోవడం వలన సంఘాలలో సేవకులు వీటిని ఈ వరం పొందుకోకపోవడం వలన సంఘస్థలకు పరిచర్య చేయకపోవడం అది బహు దుఃఖకరంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే యాజకులు లేక సేవకులు లేక కాపరులు సంఘాన్ని పోషించే వాళ్ళు కదా సంగాని పోషించాల్సింది పోయి సంఘము సేవకుని పోషిస్తుంది ఈ రోజు ఎంత ఉల్టా తయారైంది ప్రపంచం కష్టతరంగా ఉంటుంది కదా చెప్పుకోవడానికి యాజకుడు సంఘాన్ని పోషించాలా కానీ ఉల్టా తయారైంది సంఘము యాజకుని పోషిస్తుంది ఈరోజు ఎందుకు అంటే ఈ యాజకుడు లేవి క్రమాన్ని పాటించిండు మిల్కీ క్రమాన్ని పాటించలే లేవి క్రమము పాత క్రమము అది బానిసత్వంతో కూడింది భారంతో కూడింది భుజముల మీద భారం అది అన్ని ఆచరాలు చేయాలా చేయకపోతే శిక్ష కానీ లే మిల్కీ సిదకు రెండు యాచకత్వాలు ప్రాముఖ్యమైనాయి బైబిల్లో ముఖ్యంగా ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మిల్కీ సిదకు యాచకత్వాన్ని క్రమాన్ని మనం గ్రహించగలం ఆదాం మొదలుకొని నోవహు వరకు ఆ యొక్క మిల్కి సిదక్ క్రమం ఉంది దాని తర్వాత గ్యాప్ ఉంది దాని తర్వాత అబ్రామ్ కాలంలో కనిపిస్తుంటాడు మెలికేసే దక్కు యాజకుడు దాని తర్వాత లేవి యాజకత్వము పోగొట్టుకుంటారు రకరకాల యాజకులు వస్తారు పాత నిబంధన కాలంలోనే దాని తర్వాత చివరికి మత్తవార్త మార్కు లూకా యోహాను సువార్తల్లో మనం చూస్తాము ఆ యాజకత్వము లేవి గోత్రాల నుంచి యూధా గోత్రానికి లేక మన ప్రభుకి అమ్మ ఆయన మరణించక ముందు చివరి దశ ఆయన బాప్తిజం పొందేటప్పుడు బాప్తిజం ఇచ్చే యూహాను నుంచి ఆ యాజకత్వం తీసుకున్నట్టు మనం చూస్తున్నాం ఎన్నిసార్లు చూపించే వాక్యం బాప్తిజం ఇచ్చే యూహాను లేవి గోత్రంలో పుట్టినవాడు జకరియా లేవి గోత్రికుడు అయితే జకరియా ప్రధాన యాజకుడు కావాల్సింది పాలిటిక్స్ లో కాయపా కొట్టేసిండు ఆ అయితే ఆత్మీయ స్థితిలో న్యాయబద్ధంగా చూస్తే లేక దేవం దృష్టిలో యాజకుడు జకర్యా కుమారుడైన బాప్తిజం ఇచ్చి యోహాను కానీ ప్రకృతి సహజంగా చూస్తే కాయపా యాజకుడు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ యోహాను బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి యాజకత్వం నేను వచ్చేంత ఈ లేవి యాజకత్వం ఉంటుంది నేను వచ్చినాక ఉండడానికి వీల్లేదు అది నీడ వంటిదాన్ని అప్పుడు యోహాను భక్తుడు దాన్ని అతనికి సమర్పించేసినట్టు మనం చూస్తాం ట్రాన్స్పరెన్స్ అంటాం దాన్ని దాని తర్వాత యోహాను భక్తుడు చనిపోతాడు తర్వాత కాయపా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరణించక ముందు కాయపా దగ్గర నుంచి ఆ యాచకత్వం తీసేసుకొని చూపించిన వాక్యం ఇన్నిసార్లు కాయపా ఎట్లే కాయప ఎన్నికి వెనుకంజ వేస్తుంటాడు ఎందుకంటే ఇచ్చేస్తే ఒక్కసారి ఇంకా పర్మనెంట్ గా పోతుంది ఇవి ఆత్మీయ పోరాటం అన్నట్టు కాయపా డైరెక్ట్ గా ఎక్కడ మాట్లాడలే డైరెక్ట్ గా ఎక్కడ మాట్లాడలే కానీ కాయపా నుంచి ఆ యాచకత్వం తీసుకుంటేనే మెల్కేసేద క్రమము తిరిగి రెస్టోర్ అవుతుంది అన్నట్టు పునర్ పునరావాసం జరుగుతుంది అన్నట్టు తిరిగి నెలకొల్పబడుతుంది అది తిరిగి నెలకొల్పబడాలంటే కాయపా ఇచ్చాలి కానీ కాయపా ఇవ్వడు ఈయన చంపనికి చూస్తున్న వాడు ఇవ్వడు అయితే చనిపోక ముందు మన ప్రభు ఆ యాజకత్వాన్ని అతని దగ్గరికి కాబట్టి బైబుల్ అంతట్లో మనం చూస్తాము ఎవరికన్నా జ్ఞాపకం ఉందా లేవి లేవియ కాండంలో చూస్తున్నాం ఇది లేవియ కాండము ఇరవై అధ్యాయంలో ప్రధాన యాజకుడు తన బట్టలు చెప్పుకోవద్దని చింపుకుంటే వాడి యాజకత్వం పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు అయితే మన ప్రభుత్వకు వచ్చినప్పుడు కయప ఇవ్వడానికి వెనుకంచ వేసినట్టు మనం చూస్తాం కాబట్టి మన కయప ఇవ్వకపోతే ఎట్లా ఇస్తేనే అది ఆ యాజకత్వం లాగేసుకున్నట్టు పాతది కాబట్టి లేవి గోత్ర లేవియా కాండము ఇరవై అధ్యాయంలో ఈ యొక్క యాజకత్వం సంబంధించిన నియమము లేక ఆజ్ఞ చెప్పబడింది ఏమనంటే ప్రధాన యాజకుడు ఒకటకాయ తన సహోదరులో ఎవరి తల మీద అభిషేకం తైలం పోయబడినో ఆ యాజక వస్త్రంలో వేసుకునేందుకు ఎవరు ప్రతించబడినో అతడు తప్ప అతడు తలకప్పును తీయరాదు తన బట్టలను చిప్పుకునరాదు ఇది ఎప్పుడైతే తలకప్పు అంటే టర్బన్ అంటారు కదా క్యాప్ లాంగ్ తలకప్పును తీయరాదు తన బట్టలను చిప్పుకునరాదు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు తన తలకప్పును తీస్తాడో తన బటలను చింపబడు అనుకుంటాడో అప్పుడే అతని యాజకత్వం వెళ్ళిపోతుంది పర్మనెంట్ గా ఇంకా రాదనటానికి కాబట్టి ఆ విధానాన్ని అక్కడ అర్థం చేసుకొని ప్రయత్నించినప్పుడు ప్రధాన యాజకుడు అయిన తన బట్టలు చింపుకోండు ఇక సాక్షులత పనేమి ఇక మనకి సాక్షులత పనేమిడు దేవదూషణ చేస్తుడు అని తన బట్టలు చింపుకున్నాడు అప్పుడు తక్కిన యాజకం చూసారే అరే పాప పనిచేసి అయినా అరే అరే అరే ఎట్లా చింపేసుకున్నాడు పోయే అయిన యాజకత్వం అక్కడికి ఎండ్ అయిపోయింది లేవి యాజకత్వం ఇది అనేక పర్యాలు చాలా మందికి చెప్తా ఉంటాను ఎందుకంటే నువ్వు ఎంతకాలం లేవి యాజకత్వం ఉంటావో అంతకాలం నువ్వు దగ్గరవే కొంచెం కఠినంగా ఉంటుంది నేను వాక్యం ఎందుకంటే కఠినంగా ఉంటేనే హృదయం పండుతుంది హృదయం మండుతేనే నువ్వు మార్పు చెందగలవు అప్పుడే ఆయన నిన్ను వాడుకోగలడు నువ్వు ఎంత కఠినంగా ఉన్నంత కాలం ఆయన నిన్ను వాడుకోడు ఎంతైనా ప్రార్థన చేసుకోరు నీ హృదయం కఠినంగా ఉన్నంత వరకు నిన్ను వాడుకోడు దేవుడు మనకు తెలిసిపోతుంటది ఒక సేవకుంటే నిలబడి కొంతసేపు మాట్లాడుతుంటే అతని హృదయం కఠినంగా ఉందా కఠినంగా లేదా తెలిసిపోతా కఠినంగా ఉండేవాడు మనం చెప్పే వాక్యాన్ని వాహాటంగా తృణీకరించడు కానీ లోపల తృణీకరిస్తూ ఉంటాడు లోపల ద్వేషం ఏర్పరచుకుంటుంటాడు లోపంలో మన మీద ఎక్కడ అయిష్టత ఏర్పరచుకుంటుంది అన్నట్టు కాబట్టి నిలిపిసేట క్రమంలో ఉన్న వాళ్ళంతా రాజులు నువ్వు యాజకునివే కానీ నువ్వు రాజువు హే రాసిన పత్రికలు ఎన్నిసార్లు చూపించిన మొదటి పత్రికలో మనము ఆ యాజకత్వంలో ఉన్న వాళ్ళం రాజులైన యాజకులం మనం కాబట్టి నువ్వు ఫస్ట్ రాజువు తర్వాత యాజకునివి ఏ పాయింట్ అర్థం చేసుకోదాం నువ్వు ఫస్ట్ యాజువు దాని తర్వాత యాజకుడు కాబట్టి లేవియా కాండాలో మనం చూసినట్లు ప్రధాన యాజకుడంగా కాయప తన బటన్ చిప్పుకొని తన యాచకత్వం పోగొట్టుకున్నాడు ఇప్పుడు పాత నిబంధన యాచకత్వం అంతా మన ప్రభు మెల్కి క్రమాన్ని రెస్టోర్ చేసి తిరిగి ఇప్పుడు ఉన్నది మెల్కి సెదకు దురదృష్టం ఏంటంటే ప్రతి చర్చిలో మంచి చర్చెస్ ఎంతో మంచి భక్తులు ఎంతో మంచి దైవజనులు బహు విశేషమైన కృపావారలు కలిగిన దైవజనలు కూడా ఇంకా లేవి పాటిస్తున్నారు లేవి క్రమం గొర్రెల మీద ఆధారపడడం ఏరం మీద కాదు ఎంత కష్టం కదా ఈ వాక్యం లేవి క్రమంలో చంపుకొని తినడం నా కాపర్లు వారి గొర్రలను చంపుకొని తిన్నారన్న విషయాన్ని నేను ఆ చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధలో చూపించినాను చూడండి ఎహెచ్కే గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం తెలుస్తాం అది ఎహెచ్కేల గ్రంథము ముప్పై అధ్యాయం మరియు యుహో నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవించి నరపుత్రుడ ఇస్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపము ఆ కాపర్లలో ఆ కాపర్లతో ఇట్లను ప్రభువు యహోవ సెలవించినదేమనగా తమ కడుపు నింపుకొను ఇస్రాయేలీల కాపరులకు శ్రమ కాపర్లు గొర్రలను మేపవలను కదా కాపరులు గొర్రలను మేపవలను కదా మీరు క్రొవ్వ గొర్రలను వధించి క్రొవ్వులు తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టు కట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠినమైన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు కాబట్టి చూడండి ఇప్పుడు ఎబిపీఎంలో మనకి దేవుడు బయలుపరిచిన వాక్యం ఇదే ప్రవచన పరిచర్య కాబట్టి మనకి బయలుపరిచిన ప్రవచనాలలో ఇది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఐదవ వచనంలో కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయాను గొప్ప జనము గొర్రెల్లాగా చెదిరిపోయినారు చెదిరిపోయిన చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం ఆయను మీకు తేళ్లు సర్పములు అవి అడవి మృగాలవి వాటికి ఆహారం వీరి సంత వీరి సంపాదన అంత పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఒక భయంకరమైన కాలంలో మనం ఉంటున్న ఈ ప్రవచనం నెరవేర కాలంలో కానీ ఏ యాజకులు ఏ సేవకులు దీన్ని గ్రహించవలసితున్నారు ఎందుకంటే వాడే అందులో ప్లే అవుతున్న రోల్ వాడి పాత్ర వాడు నిర్వర్తిస్తున్నారు తెలియక ఎంత కష్టం కదా వాడి పాత్రను వాడు నిర్వర్తిస్తున్నాడు ఘనహీనమైన ఘటం కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఘనమైన ఘటం లాగా వాడబడవా వాడగలవా ఆశ్చర్యంగా ఘనమైన ఘటంలోగా వాడబడల్లా మన జీవితాలు కాబట్టి ఈ వాక్యాన్ని గ్రహించినప్పుడు హెచ్కెల్ ముప్పై నాలుగవ అధ్యాయము ఎన్ని సార్లు ధ్యానించినము గతంలో ఎందుకు అంటే మనం అట్లా ఉండద్దు అని మనం అట్లా ఉండద్దు అట్లా ఉంటే నీకు ఏముంటుంది వివేచన ఉంటుంది ఎటువంటి కాపరి వాడి ఆత్మను వివేచించాల ఎందుకంటే ఈరోజు నేను చూపిస్తాను ఎన్ని రకాల ఆత్మలను వివేచించాలని ప్రతి ఆత్మని వివేంచమని వివేచించమని వాక్యం చదివిస్తున్నప్పుడు మనము ఎన్ని ఎంతమంది ఎన్ని రకాల ఆత్మలని వివేచించాలా ప్రతి ఆత్మని వివేచించి మళ్ళీ మరో చదివిస్తుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలా సరే అండి వ్యూహాను సువార్త ఆ వ్యూహాన పత్రిక సారీ వ్యూహన పత్రిక మొదటి అధ్యాయము వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ నాలుగవ అధ్యాయం సారీ వ్యూహాను మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి క్వశ్చన్ ప్రియులార అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ప్రపంచమంతట అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు లోకమంతట లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఇప్పుడు చూడండి ఒక ఆత్మ కాదు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఒక కష్టం కదా ఆయా ఆత్మలు అంటే ఎన్నో తెలియదు మరి ఆయా ఆత్మలు దేవుని సంబంధనమయ్యవో సంబంధనం సంబంధమైనవో కావో పరీక్షించుడి తర్వాత వివేచన వివేచన ఎట్లా పొంది పొందుకోవాలని అడిగి మీరు గతంలో చూపించిన చూపిస్తా రెండవ వర్షం మూడవ వర్షం ఉంది అది ఏసు వచ్చినని ఏ ఆత్మ ఉపకరణో అది దేవుని సంబంధమైంది అయితే ఏ ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో భాగం తీసుకోండి ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం అనేది కాదు మనం సునాసంగా వివేచించచ్చు కదా ఏసు ప్రభుకి విరుద్ధంగా ఉన్న వాళ్ళంతా దేవుని సంబంధాలు కాదన్నట్టు అట్లా వివేచించగల మనం దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదరు క్రీస్తు వీలు ఆత్మ వచ్చిందని మీరు విన్న సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది ఇంతకుముందు మీరు చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారిని ఒక్కడిని కాదు ఎన్నో ఆత్మలని మీరు జయించగలరు అని చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలా బహు జాగ్రత్తగా ఉపవరాలలో అనేకమైన వరాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఈ యొక్క మొదటి అంటే బయల్పరిచ వరలు చివరి వరము వివేచన వరం వివేచన వరం గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వివేచన వరానికి సంబంధించిన విషయాలు మరికొన్ని నేను ఈ రోజు చూపించడం ఆశపడుతున్నాను మనం చూసినాం కూడా అటుపైన రెండు గృహం మొన్నటి జనం వివేచన వరము అంటే ఏదనేది వివిధ రకాల ఆత్మలను గుర్తించడం కలిగిన సామర్థ్యం అది రకాల ఆత్మలను గుర్తించే సామర్థ్యమే ఈ యొక్క వివేచన వరం ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందుకోవాలా పెంపొందించుకోవాలా ముఖ్యంగా ఎటువంటి ఆత్మలను వివేచించాలంటే మనల్ని ఎదుర్కొంటే ఆత్మలను మనల్ని పట్టించుకున్నప్పుడు మనం వాటి గురించి వివేచించి వేస్ట్ మన సేవలో ఏది మనల్ని ఎదుర్కొంటుందో దాన్ని ముఖ్యంగా వివేచించాలా మనతో పాటు సంచరించే ఆత్మలను వివేచించాలా ఎటువంటి ఆత్మలన్నీ మనం అందించేసుకోవాలి కాబట్టి మనకి అటువంటి సామర్థ్యం అవసరం ఈ రోజులలో అది కేవలం ప్రభు వలనే నువ్వు అడగకపోతే మటుకు ఏమి ఇవ్వడు మోసపోతారు ముందుగానే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు ఎందుకు చెప్పిండు మీరు చూడ్చుకోవాలా నీ బాధ్యత అయ్యో నేను మోసపోతేనే అని వెళ్ళడం కాదు క్రైస్తవ జీవితము ఆత్మీయ పోరాటము మనం ఉంటుంది ఆత్మీయ ప్రపంచంలో శరణంగా ఈ లోకంలో ఉన్నా కానీ నీ చుట్టూ ఆత్మీయ ప్రపంచం అది నువ్వు ఇంతవరకు చూడలేదు నీ జీవితంలో నేను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆ ప్రపంచాన్ని రకరకాల చీకటి శక్తులు కనిపిస్తాయి వింత రకంగా ఉంటే అవి పొగల్లాగుంటాయి రకరకాల పొగలు ఒకటి మంచు పొగలాగుంటుంది మరి మరి నల్ల పొగలాగుంటుంది మరి ఒకటి చాక్లెట్ పొగలాగుంటుంది పిచ్చి పిచ్చి వింత వింతగా ఉంటాయి ఆ పొగలు దుష్టాత్మలవి డీమన్స్ అవి చెప్పా ఉంటాయి అందుకని అవి ఎన్ని కావాలనేది ఎస్ రాష్ట్రపత్రిక ఆరోగ్యం ప్రణవశానికి ఒకనొక దినము వీటిని దీర్ఘంగా మనం ధ్యానిస్తాం ఈ చీకటి శక్తుల గురించి నీకు తెలియకపోతే వాటి గురించి వాటికి ఎట్లా యుద్ధం చేయగలవు కాబట్టి ఈ చీకటి శక్తిలో ఒకసారి మరోసారి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక ఎఫ్ఎస్ఎల్ ఆరవ అధ్యాయం పదవ షరతులకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులయ్యుండెడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకున్నది ఇది ముందైతే చాలా ప్రాముఖ్యమైంది కొన్ని సంవత్సరాల క్రితము ప్రతి కవచనం గురించి నేను ధ్యానించిన ఇప్పుడు మళ్ళా మనం ఎప్పుడు అవకాశం లేకుండా ఎప్పుడు అవకాశం ఉంటే మటుకు నేను చూపిస్తే ఈ సర్వాంగ కవచములు ధరించుకొని ఎందుకు ధరించుకోవాలంటే మనము పోరాడునది శర్రులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ కాబట్టి మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఏదైనాగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాదులతోనూ ఆకాశమండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు నేర్చుకోకపోతే పదమూడవ వర్షం ఏం చెప్తుందంటే అందుచేత మీరు ఆపద్దిన మందు సమస్తమును నెరవేర్చిన వారి నిల్వ వడ్డకును శక్తిమతులు అగనట్లు దేవుడి సర్వంగ కవచంలో ధరించుకోండి ఇప్పటి మనం చేయకపోతే ఆ రోజు నిలబడలేము అని చెప్తుంది మహాభయంకరమైన యుద్ధకాలం కాబట్టి యథశాస్త్ర పత్రికలు చూసిన వాక్య విధానంగా ఎక్కడ చూసినా దుష్టాత్వం ఉంది ప్రపంచంలో స్పిరిచువల్ విక్రెడిస్ అంటాం ఇంగ్లీష్ లో ఎక్కడ చూసినా దుష్టత్వం ఎక్కడ చూసినా టోటల్ గా అన్నట్టు ప్రతి దశలో దురాత్మలు విజృంభించి పనిచేస్తున్నాయి రోజు గవర్నమెంట్లో న్యాయ న్యాయ న్యాయ స్థలంలో తర్వాత పోలీస్ సిస్టంలో తర్వాత బిజినెస్ లో దాని తర్వాత జీవితంలో ఏ పని చెప్పినా ఏ స్థలం చెప్పినా పాలిటిక్స్ లో ఎక్కడ విజృంభించి ఉపదృష్ట ఆత్మలు పనిచేస్తున్నాయి అందుకే వాటిని వివేచించిన వాళ్ళు రాసేది పుస్తకాలు మత గ్రంథాలను ముఖ్యంగా బైబుల్ బైబిల్ లో వాళ్ళు రాసేది ఇవన్నీ వాటి అన్నిటికీ దూరంగా ఉండే ఎందుకు అవన్నీ చీకటి సమూహాలు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని సేవకు నువ్వు సేవరాలు ఎందుకు నువ్వు వివేచించలేవు నీకు ఏం జరగబోతుంది ఇప్పుడు మొత్తం దేశం లెవెల్లో టాప్ లెవెల్లో రెండు దుష్టాత్మలు కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇన్ని సంవత్సరాలు ప్రవచనాలకు గెలిచిన ఆ యొక్క సంపూర్ణంగా శ్రమలు ముగింపు దశకే రావట్లేమంట మనం మరణకాండ లేకపోతుంది అనుకుంటామా టోటల్ పవర్ దృష్టిల చేతులకు పడితే ఏమిటి తొంభై అనుకుంటాం ముగ్గురు పిల్లలు గ్రహం స్టేట్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఆయన వచ్చి మన ఒరిస్సాలో సేవ చేస్తున్నాడు లెప్రసి వ్యక్తుల మధ్యలో అయితే పుత్రులు తల్లి ఇంకొక జగలో ఉన్నారు తప్పించుకున్నారు పాపంలో కానీ రహంస తన ఇద్దరు కుమారులు పారిచిమని చెప్పబడి మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే డైరెక్ట్లో వెతకండి గోపి గుర్ మీకు ఎప్పుడన్నా వాటిని చూడండి చాలా కరముట్టుగా డిస్టర్బ్ అయిపోతారు చాలా కానీ మనం ముందు కొనసాగుతుందా ఎంత డిస్టర్బెన్స్ ఉందా కాబట్టి దేవుడు ఈ యొక్క విభేచన వనము ఎందుకు మనకు అనుగరిస్తుందంటే ముఖ్యంగా మొదటి పాయింట్ ఏంటంటే ఈ కంటికి కనబడిని ఆత్మీయ ప్రపంచాన్ని చూడడానికి ఎందుకంటే ఆత్మీయ ప్రపంచంలో నుంచి కొన్ని ఆత్మలు ఈ లోకంలోకి వస్తున్నాయి మన లోకంలోకి వస్తే మన కుటుంబాలకు వస్తే మన సంఘంలోకి వస్తూ వాటిని బాధ్యత దాన్ని చూసుకోవడం అది నేను మీకు చూపించిన ఎలిషా యహాజి కన్నులు విపమ్మని ప్రార్థించినప్పుడు అతని కన్నులు తీసుకున్నప్పుడు ఆత్మీయ ప్రపంచాన్ని చూడగలిగిండి అయినా రక్షింపబడ్డ చూడగలము ఎందుకంటే మనకు ఆశ లేదు నెంబర్ వన్ ప్రయాసం లేదు ఈ రెండు ఉండాలా ఎప్పుడైనా కానీ ఏది సాధించాలన్న జీవితంలో నీకు ఆశ ఉండాలా తగిన ప్రయాసం ఉండాలా చాలా మందికి ఆశ ప్రయాసం ఉండదు మరికొంతమందికి ఆశ ఉంటది ప్రయాసం ఉంటది కానీ కొంతకాలమే ప్రయాస పడతారు దాని అంత వరకు మనం పరిగెత్తాల కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే ఈ యొక్క వివేచన వరము ఎందుకు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు అంటే ఆత్మీయ ప్రపంచం అనేకమైన ప్రపంచాలున్నాయి అది నేను తెలుగు రాష్ట్ర పత్రికలో మీకు నేను చూపించిన ఒక్క ప్రపంచం కాదు జరా సో మెనీ వరల్డ్స్ తెలుగు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం రెండో వచ్చిన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను కాబట్టి అది ఒకటి కాదు ప్రపంచం ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి మల్టీవర్స్ అంటాం ఇంగ్లీష్లో ఈరోజు మల్టీవర్స్ అనేది చాలా పాపులర్ పదం అయిపోయింది ఇంతకాలం యూనివర్స్ అన్నారు యూనియన్ అంటే ఒకటే యూనివర్స్ అంటే ఒకటే ప్రపంచం అంటే మనం ఉంటున్న ప్రపంచం ఒకటే మన ప్రపంచాన్ని యూనివర్స్ అంటాం కానీ ఇతర ప్రపంచాలు ఉన్నాయి కలిపితే మల్టీవర్స్ అంటాం కాబట్టి ఇప్పుడు మల్టీవర్స్ మీద బహుగా చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు వాటిని వెతుక్కోవడానికి అది వాళ్ళకి దొరకదు ఎందుకంటే అది ఆత్మీయమైంది కళ్ళకి కనిపించేది టక్ వెళ్ళిపోవచ్చు కదా ఎవడన్నా కానీ అది కళ్ళకి కనిపినప్పుడు ఎట్లా పోతారు అది ఆత్మీయమైనది కాబట్టి మొదటిది కళ్ళకి కనిపించని ఆత్మీయ ప్రపంచాన్ని నువ్వు చూడాల అందుకునికి ఈ యొక్క వరం మనగించబడుతుంది అందుకని నువ్వు ప్రయాస్పడతావు ప్రభావ నాకు ఆశ అక్కడ వాళ్ళతో సంభాషించాలని ఎందుకు సంభాషించాల ఎందుక ఏం చేసుకుంటావు ఆశ కోరిక వాళ్ళు వచ్చి మీకు అనేకమైన విషయాన్ని బయల్పరుస్తామని తెలుసుకుంటాం ధ్యాని కళ్యాణ్ చాలా చూసినాం ఆ ప్రపంచంలో నుంచి ఆకాశంలో మహాకాశములు అని మీరు పాడతారు ఆకాశమాకాశములు ఆకాశము అంటే ఎన్ని ఆకాశాలు అయిపోయినాయి కనీసం మూడు అయిపోయినాయి లెక్కించలేని శ్లోకాలని పాట పాడతారు మనకు తెలియదు ఎన్ని ఆకాశంలోనే అన్నాడు ఎన్ని ప్రపంచాలునే చెప్తుంది ఎన్నో ప్రపంచంలోనే అనేసి కాబట్టి ఆ ప్రపంచంలో ఉండే ఒక వ్యక్తులకు కూడా పనులు అప్పగించబడ్డాయి నీకు నాకు ఎట్లా పనులు అప్పగించబడ్డాయో ఈ లోకంలో అక్కడ కూడా వాళ్ళకి అట్లనే పనులు ఇప్పుడు నేను ఒక కాలేజీలో ప్రొఫెసర్ ని ఇంకొక స్థలంలో ఏదో జాబ్ చేస్తున్నావు నువ్వు ఇంకొక ఒక్కొక్కరు స్థలంలో జాబ్ చేస్తున్నారు ఇవన్నీ మనకు అనుగరించబడ్డ పనులు ఈ పనులు కాక మనకి ఆత్మీయ పనులు కూడా అనుగ్రహించేది ఆత్మీయ ప్రపంచంలో పోయి పనిచేసేది అదే రీతిగా వాళ్ళు కూడా ఆ ప్రపంచంలో ఉండే వాళ్ళు కూడా వారికి అనేకమైన పనులు ఉన్నాయి అవి కాగా కొన్ని స్పెషల్ పనులు అప్పగించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చి ఆ పనులు ముగించుకొని వెళ్ళిపోతా ఉంటారు ఎక్కువసేపు ఉండలేరు ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకంలో ఉండాలంటే వాళ్ళకి శరీరము ఆహారం కావాలా అవి ఆత్మలు వేరే రకమైన ఆత్మలు కాబట్టి అక్కడ ఆహారం వేరే అందుకే మన్నా గురించి మనం చూస్తే మన్నా దేవుడికి ఆహారం అసలు ఆత్మలు కదా వాళ్ళ శరీరాలు వేరేగా ఉంటాయి కదా మహిమ శరీరాలు కదా అవి వాళ్ళు తినే మనుషులకు ఇచ్చిన దేవుడు ఆశ్చర్యం అదే అది విన్న ప్రజల ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది అసలు ఈ లోకపు ఆహారమే కాదు భూమి ఆహారం గానే కాదు అది మనమేమో భూమి లెక్కలు వచ్చే ఆహారమే తింటాం కానీ భూమి ఆహారం ఏం తిన్నాం మనం ప్రతిదీ నుంచి వస్తుంది ఈ లోకంలో ఆహారం ఉదాహరణకి చెట్లు చెట్లు భూమి నుంచి మొలక కాబట్టి వాటి ఆహారము మన బాడీకి ఫిట్ అయితే ఎందుకంటే మన బాడీ కూడా భూమి వచ్చింది కాదు అందుకే మనము ఆ పచ్చి ఆహారాలు ఏవి తిన్నా చాలా బాగుంటుంది ఎప్పుడైతే ఉడకబెడతామో మినిమం టూ హండ్రెడ్ డిగ్రీస్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది స్టవ్ గ్యాస్ స్టవ్ మీద టూ త్రీ డిగ్రీస్ లో ఉడకబెడితే అన్ని చచ్చిపోతాయి జీవరాశులందరూ ఆహారము చనిపోయిన ఆహారం అది నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అందుకు రోగాలు వస్తాయి నేనంటే నువ్వు కొంత ఆహారం తినడానికి ప్రయత్నించండి కనీసం రాత్రి ఒక పండు తినండి రోజు ఒక పెద్ద పండు సైజ్ పండుకోండి మీ హెల్త్ ఎంత బాగుంటుంది అలవాటు పడిపోతే రోజు ఒక్క పండుగ తినండి నైట్లో మార్నింగ్లో ఏమైనా తినేసేయండి కానీ నైట్ మనకు ఓన్లీ ఒక పెద్ద పండు ఒక జాం పండు కానీ పెద్ద పొప్పాయి సగం పొప్పాయి పండు కానీ లేక ఒక పావు భాగము కర్బూజ కానీ తినేసి ఒక గ్లాస్ మంచిగా పాలు కానీ మజ్జిగ తాగి పండుకుంటే మీకు హెల్త్ ఆటోమేటిక్గా అంతా రిపేర్ అయిపోతుంది సన్నగా అయిపోతే సంవత్సరాలు వెనకాలని తిరిగిపోతుంది మీ ఆయుష్ పది సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది ఆ ఎప్పుడో పెట్టిండి దేవుడు మనకి కాబట్టి మొదటిది ఎందుకు ఈ వరం అనుగ్రహించబడిందంటే ఆత్మీయ ప్రపంచాలని చూడడం కొరకు ఎన్ని ప్రపంచాలకు పావులు అంటాడు నాకొక వ్యక్తి తెలుసు మూడవ ఆకాశం నాకు వెళ్ళిండు అం ఆకాశం అంటే మూడవ ప్రపంచం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచం వ్యక్తి మూడవ ప్రపంచానికి వెళ్ళి అక్కడ ఏమేమో చూసిండు కానీ ఈ లోకానికి సంబంధించిన కాక అర్థం కావట్లేదు అవి చూసిండు కానీ ఆయన ఉచ్చరింప శడ్ం కానివి అని చెప్తున్నాడు కానీ వాటిని విశదీకరించలేకపోయింది వింత వింతగా చెప్పింది ఒకసారి వాళ్ళ గురించి ఎవరన్నా ప్ర పాస్టర్స్ ఎవరన్నా సేవకులు అటువంటి ఆత్మీయ ప్రపంచంలో పోయి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ సాక్ష్యాలు వినండి ఎక్కడన్నా హైదరాబాద్ లో పబ్లిక్ మీటింగ్స్ అయితే ఎవరన్నా సేవకులు ఉంటే పోయి వినండి వాళ్ళు చెప్తుంటే అప్పుడు నీకు కూడా ఆశ వస్తుంది ప్రయాస్ పడుతుంది ఏం కూడా పోయి చూడాలి వీటన్ని లేకపోతే పొద్దున్న సాయంత్రం వరకు ఇదే ప్రపంచంలో చూస్తుంటావు అన్నీ తర్వాత బహు సునాయసం ఇది ఎన్నిసార్లు మీకు చూపించిన రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే పాయింట్ ఏంటంటే ఈ యొక్క వరము ఆత్మల వివేచన వరము ఎందుకు అనుకరించబడుతుంది అంటే ఒక మనిషి హృదయాన్ని అర్థం చేసుకోవడం కోరుకు వాడి హృదయంలో ఏముందో అర్థం చేసుకోవడం కోరుకు దేవుడు ఇది మనం అనుకరిస్తా ఉన్నాడు అవి మనం అనేక ప్రాంతాలలో చూస్తూ ఉంటాం ఉదాహరణకి ఎక్కడ చూస్తాం మనం అపూస్తకాలను చూస్తాం కదా అపూస్త కార్యము చూడండి ఒకసారి అపూస్త కార్యము పదమూడు అధ్యాయము దాని తర్వాత మనం పాతని పొందిన పుస్తకాలను కూడా చూస్తాం అపుష్టకార్యము అధ్యాయము ఇరవై రెండవ తరువాత అతనిని తొలగించి దావిదిన వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయననే ఆయన నేను యశై కుమారిని దావిదిన కనుగొంటిని చూడండి ఈ వివేచన ఏంటంటే ఎవరు సరైన వారు కనుగొనడం సుధాప్యంలో నీ యొక్క సేవని ముగిస్తే ఎవరు సరైన వాళ్ళు అనేది వాళ్ళని కనుగొని వారికి అప్పగించిన విలోపించిపెట్టుకోవడం అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు దేవుడు మాట్లాడుతున్నాడు అతని గురించి దావి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశాన్ని అన్ని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చండి అసలు ఇది ఏంటంటే దావికి సంబంధించింది కాదు ఇది ఏసుకు సంబంధించిన వాక్యాన్ని అతని దేవుడు తన వాగ్దానం చెప్పున ఇస్రైల్ కొరకు రక్ష కూడా అవి కాబట్టి యేసు గురించి మాట్లాడుతుంది ఇక్కడ దేవుడు దాని తర్వాత దావింద్రాజుని ఎందుకు కనుగొన్నాడు దాన్ని అతని హృదయం అని చెప్తుంది వాక్యం కాబట్టి వీటన్నింటినీ ఎందుకు దేవుడు మనకు బయలుపరుస్తుందంటే వారి హృదయంలో ఉన్న రహస్యాలని హృదయ పరిస్థితిని లాగడానికి బయటికి అది మనము సమయాల గ్రంథాలు చూస్తాము సమయాలకుంది ఈ వరం వివేచించే వరం మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయంలో చూడండి మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో యహోవ అయితే యహోవ సమయలతో ఇలాగు సెలవిచ్చను అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టడము మనుషులు లక్ష్య వాటిని యహోవా లక్ష్య ఇది వేసిన పునాది మనుషులు లక్ష్య వాటిని యహోవా లక్ష్య నేను అతని త్రోసివేసి మనుషులు పరిరూపము లక్ష్య పెట్టదరగాలి యహోవా హృదయాన్ని లక్ష్య పెట్టాను కాబట్టి విభేచన వరానికి బహు ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయాన్ని వరీించడం హృదయ అంతరంగంలో ఏముందో గ్రహించడం అన్నట్టు ప్రాముఖ్యమైంది అన్నట్టు ఈ కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే పౌలు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపనం చేస్తాడు పొరిత పత్రికలో ఇక మీదట మేము ఎవరిని కూడా శరీరీతిగా ఎరగము అంటున్నాడు వివేచనవరం శరీరీతిగా ఎరిగితే నువ్వు వివేచించలేవు అందుకే ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరిగినవనుకో ప్రతి ఒక్కరు ఆత్మనే వారి వారి మొహము వారి కనిపించే వాళ్ళు ఎంత బాగున్నారు నల్లగునరా ఎర్రగునరా అందంగా ఉన్నరా అట్లా నువ్వు ఇంకా శరీరకంగా ఉన్నట్లే ప్రతి ఒక్కరిని ఆత్మలోనే చూడగలిగితే నువ్వు ఈ వివేచనవరాన్ని ముందుకు కొనసాగించుకోగలవులు లేదంటే అది నీకు ఎప్పటికి రాదు కాబట్టి మొదటిదిగా ఆత్మీయ ప్రపంచాన్ని చూడడం కొరకు ఇచ్చింది ఈ వరం రెండవదిగా మనిషి హృదయ రహసాలది హృదయ అంతరంగములలో ఏముందో గ్రహించడం కొరకు దేవుడు ఇచ్చాడు కారణం కాబట్టి దేవుని యొక్క పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు ఈ వరాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు కొంచెంసార్లు కష్టం అనిపిస్తుంటుంది వాళ్ళని చూడగానే తెలిసిపోతూ ఉంటుంది ముఖ్యంగా నాకు నాకు నాకు యాజకులనే గమనిస్తాడు కావాలి సామాన్య ప్రజలను గమనించను కానీ యాజకులను సేవకులను గమనిస్తూ ఉంటాను ఎందుకంటే వాడు స్పెషల్ గా దేవుని కొరకు సమర్పించుకున్నాడు తన జీవితాన్ని కానీ వాడు ఇంకా శరీర ఉన్నాడా ఆత్మీయంగా ఉన్నాడా అనేది నేను వాడు మనుషులను ఆశ్రయిస్తుండోను ఆశ్రయిస్తుందా అని గమనిస్తూ ఎప్పుడు వాడికి దేవుని మీద ప్రేమ ఉందా లోకం మీద ప్రేమ ఉందా ఈ లోకంలోని వస్తువుల మీద ప్రేమ ఉందా అది నేను గమనిస్తూ ఉంటాను ఎక్కడ పోయినా కానీ వాళ్ళు గమనిస్తూ ఉంటాను అంతే ఒకవేళ వాళ్ళని హెచ్చరించాలంటే మటుకు జాగ్రత్తగా వాక్య రూపంగానే డైరెక్ట్ డైరెక్ట్ చెప్పకుండా వాక్య రూపంగానే చెప్తాను అవకాశం దొరికినప్పుడు అక్కడి నుంచి రిలీజ్ చేసేస్తావా ఆ పాయింట్స్ అవి వాళ్ళకి డైరెక్ట్గా తగిలేటట్లు గొచ్చరిస్తా వాళ్ళు మారితే మారుతారు లేకపోతే ప్రభుత్వ లెక్క చెప్పుకుంటారు నేను మటుకు ఫ్రీ అన్నట్టు మూడవ కారణం ఎందుకు ఈ ఈ వరం ఎందుకు ఇస్తుంది దేవుడు మనకంటే నువ్వు మోసపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం కొరకు బహు ప్రాముఖ్యమైంది కదా కాబట్టి మొదటిది మొదటి ప్రయోజనం ఏంటంటే ఆత్మీయ ప్రపంచాన్ని చూడడం కొరకు రెండవ ప్రయోజనము మనిషి అంతరంగం ఉన్న స్థితిని గ్రహించడం మూడవది నువ్వు మోసపోకుండా నిన్ను కాపాడుకోవడం తర్వాత మోసపోయిన మోసపోతున్న వారిని హెచ్చరించడం ఇది కొంచెం కష్టం నా సేవలో ఇది ఎక్కువ ఉంటుంది ఎవరు నా మోసపోతుంటే అది నాకు చూపిస్తాడు దేవుడు నేను వాళ్ళకి చెప్తా ఉంటాను నువ్వు మోసపోతున్నావు జాగ్రత్తగా కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు ఎందుకంటే వాడు వెలుగు దూత దృష్టి ఏంజిల్ ఆఫ్ లైట్ అంట కదా మళ్ళీ వెలుగు దూత వాడు వాడి సంబంధులు వెలుగు దూత సంబంధులే రెండవ పరిత రాష్ట్ర పత్రికలో చూస్తూ ఇది ఆశ్చర్యం కాదు పద్నాలుగవ వచనం సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను ఇది కష్టం ఇది అయితే పదిహేనవ వచనం నువ్వు గ్రహించాలా గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అయితే ఇక్కడ చెప్తున్నా ఎట్లా గ్రహించ వారి క్రియల చొప్పున వారికి అంతంగా కలుగును కష్టం కదా ఇది వారికి అంతం కలుగుతుందంట కష్టంగా వారి క్రియ చెప్తుంది నీతి పరిచారకులాగా కనిపిస్తున్నారంట అంటే దేవుని సేవకులాగానే కనిపిస్తున్నారంట వీని అనుచరులు సైతాన్ని అనుచరులు కష్టం కదా లోకాన్ని ప్రేమించే వాళ్ళు వీళ్ళు వాళ్ళు బాధ్యత వాళ్ళని వివేచించారని వాక్యం చెప్తుంది నాలుగో కారణం చెప్పేది వినిపించేస్తా వాళ్ళ దాని కొంచెం డీటెయిల్ గా చూస్తాను నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు నాలుగవది బహు ప్రాముఖ్యమైనది మూడవది కూడా మూడవది ఏంటంటే ప్రవచనాత్మకమైన సేవ కాబట్టి మనం మోసపోదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కూడా మోసపోయినట్లు మనం చూసినాం కాబట్టి మూడవ ప్రయోజనము నువ్వు మోసపోకుండా నేను కాపాడుకోవడం ఎందుకంటే వాడు ఇందాక చూసినట్లు వాక్యం కొరతలాసిన పత్రికలోని వాక్యం చూసినట్లు నీతి పరిచారకుల్లాగా అంటే దేవుని సేవకుల్లాగానే కనిపిస్తారు వాళ్ళు నీతి పరిచారకులు బహు డేంజరస్ ఉంటారు కదా కనిపించడానికి బయటకు ఎంతో పరిశుద్ధంగా ఉంటారు కానీ ఒక్కసారి నువ్వు వారి ఆత్మను వివేచించు నీ తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లా ఇంకా నువ్వు మరీ జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము అన్న వరాలు పొందుకున్న వాడమైతే నువ్వు చెప్పగలవు కూడా వానికి ఏం జరగబోతుందో త్వరలో ఇటువంటి సేవకులకు ఏం జరగబోతుందో నాలుగవ ప్రయోజనం ఏంటంటే ఈ వరము ఇతరుల సమస్యలని అర్థం చేసుకోవడానికి వారికి ఎట్లా సహాయపడాలా అన్న అవ అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటది బహు ప్రాముఖ్యంగా నాలుగవ కారణం నాలుగవ ప్రయోజనం ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం ఇప్పుడు నా దగ్గర మన సేవలో ఎక్కువ ఈ ఫోర్త్ పర్పస్ ప్రయోజనం పనికి వస్తూ ఉంటుంది నాకు ఆ వరము వివేచన వరం ఎట్లా ఉండదంటే అలానే వ్యక్తి ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికెళ్ళి తెచ్చుకోండి ఈ సమస్య ఎవరి వచ్చింది ఈ సమస్య అంత డీటెయిల్ గా దేవుడు కలర రూపకంగానో లేక మాటల రూపకంగానో లేక ఇట్లా వింటుంటేనే కనెక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు హృదయంలో ఇక్కడ ఇక్కడ ఇట్లా పోయింది ఇట్లా పోయింది ఇట్లా పోయింది ఇట్లా ఇట్లా చేసింది ఇట్లా చేసింది నాకు తెలుసు అవి నేను డైరెక్ట్ చెప్తే కఠినమైపోతారు వాళ్ళు అనేసి చెప్పాను వింటాను కరెక్ట్ సొల్యూషన్ ఎట్లు ఇవ్వాలా ప్రభావ వీళ్ళకి ఎందుకంటే చూపించను కరెక్టే వీళ్ళ సమస్య ఎట్లు ఉందని నాకు చూపించను వాళ్ళు నేను ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలా ఇవ్వకపోతే వాళ్ళు నేను ఏ రీతిగా మహిమ అందుకు ఈ ప్రతి వరాన్ని ఆయన మైమొకరికే వాడాల మనం అని ఎన్నికసార్లు హెచ్చరిస్తూ ఉంటాను నేను విపరీతంగా దాన్ని మనం వాడేయాలా మీకున్న వరాలన్నీ విపరీతంగా వాడేయాలా ఇట్లా డబ్బాలు తాళం వేసుకోవద్దు వాటి ప్రతి మనిషి యొక్క సమస్యని వివేచించాలా నిజంగా వాడు అవసర దశలో ఉండడా లేదా వివేచించి వాళ్ళకి సహాయం చేయాలి అది ముఖ్యమే కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే రేపటి మీకు చూపిస్తే అవకాశం ఉంటే రేపు నాకు కొంచెం వర్క్ లోడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా ఒకవేళ అవకాశం అంటే మటుకు నేను రేపు ఏ రీతిగా మనము పాటించాలా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి చెప్పేసారండికి నేను చేసిన కాడికి నేను చేసిన నేను కూడా ఇంకా చేయాలా నేను అంతా అయిపోయిందని చెప్తున్నాను నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలా కాబట్టి నేను చేసిన కాడికి కొంత ఎట్లా అనేది మీరు కూడా ఎట్లా దీన్ని ప్రాక్టీస్ చేయాలని నేను నేర్పు ఎందుకంటే మనది ప్రాక్టీస్ విశ్వాసం పురుదల భద్రపరచుకుంటే విశ్వాసం కాదు ఇది పాటించే విశ్వాసం అనేది కాబట్టి ముగించక ముందు ఈ వివేచన వరము ప్రభు మనకు అలకరించలేడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా రెండు రకాల ఆత్మలను వివేచించడం చూసుకోవాలి మనం ఎన్నో రకాలు ఉన్నాయి రెండు రకాలని కాదు ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉన్నాయి దుష్ట ఆత్మలు ఉన్నాయి వాటిని వివేచించాల అవి ఎటువంటి ఆత్మలనేది నేను రేపటి మీకు చూపిస్తా ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి వాటిని ఎట్లా నువ్వు వివేచించాలా దేవుడు ఉదాహరణకి పరిశుద్ధాత్మని వివేచించే ప్రయత్నం ఎప్పుడైనా చేయగలవా పరిశుద్ధాత్ముడు నేను ఎట్లా నడిపిస్తుండో నువ్వు వివచించగలవా పరిశుద్ధాత్ముడు నీకు ఎటువంటి విషయాన్ని బలపరుస్తున్నాడు ఈ టైంలో నువ్వు వివేశించగలవా వివసించడం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అదే రీతిగా ఇతర ఆత్మలే రకరకాల ఆత్మలు నేను స్వయమ కాబట్టి ఈ ఆత్మలకు సంబంధించిన నేను వీలైతే నీకు చూపిస్తున్న చెప్పు అటువంటి కృపాన్ని భగవాన్ని గెల చని కూడా ప్రార్థించుకోవాలి ప్రార్థిస్తాం పరిశుద్ధి గ్రవ దేవ మీకు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలేదు ఇంతవరకు మీరు మా ముఖ్యంగా వివేచిన వరానికి సంబంధించిన విషయాలు అనేకమైన బయలుపరిచినారు ప్రభావ మీకు పదనాలైనా మేము దాన్ని తిరిగి విని విని ఓ ప్రభావ మేము అందులో నానిపోవాలా స్నానం చేసిన వాళ్ళ లాగా వాక్యం చెప్తుంది లేనా మీ వాక్యంలో స్నానం చేయబడ్డ వాళ్ళ లాగా అటువంటి జీవితం మాకు అందరూ కనుగరించమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపూర్ణానికి వందాలు ఇస్తాయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా అనేక మంది ప్రభా ఈ మధ్య కన మీరు మాతో మాట్న్నారు ప్రభా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనిగిరించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నమైనా నీకే కృతజ్ఞత శృతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాయిశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగునుగాహాలలు గొప్ప దేవత దాన్ని కృపవరాలు సంబంధించిన విషయాలు ప్రభ వివేచన వరం గురించి బహు విశేషంగా ప్రవ్వ నైనా మీరు మాతో మాట్లాడారు ప్రభావ దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత్వ మహిమ నీకే చెల్లిస్తామైనా గొప్ప దేవ ప్రతి ఏ రీతికి వివేచించాలా ప్రవ అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రవ్వా లేకుంటే ప్రవ్వా మేము మోసపోయే అవకాశం ఉంది ప్రవ్వా కాబట్టి నైనా ఆత్మీయ ప్రపంచాన్ని మేము చూడాలా ప్రవ్వ మా కంటి పొరలు ఇంకేమైనా ఉంటే తొలగించమని ప్రార్థిస్తాం మేము ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రావా అంతరంగంలోకి పోయి మేము చూడాలా ప్రావా అలాంటి ఆత్మ అభిషేకం మాకు అనుగ్రించినైనా ఆ వివేచన వరాన్ని మీరు మాకు అనుగ్రహించి మేము ప్రాక్టీస్ చేయాలా ప్రావ్వా ఓ దేవా ఒకప్పుడు ఆ రీతిగా ప్రవ్వా నైనా అది ఉన్నట్టు అనిపిస్తుంది ప్రవ కానీ ఎప్పుడు కూడా మేము ఆ రీతిగా మేము ప్రాక్టీస్ చేయలేదు ప్రావ కాబట్టి మేము చెయ్యాలా ప్రావ్వా మాకు ఇచ్చిన ఆ గిఫ్ట్స్ మేము వాడాలా ప్రభావ మీ మైమ కొరకునైనా ప్రతి చోట మీ మైమికొరకు వాడాలా ప్రావా ఆత్మీయ ప్రపంచాన్ని మేము చూడాలా ప్రభావ మేము కళ్ళు మూసుకుంటే మాకు కనిపించాలా ప్రాభ ఎక్కడున్నా కానీ ప్రవ్వా మేము ఏ స్థలంలో ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నావో మేము చూడాలా ప్రావా అలాంటి ఆత్మ మాకు అనుగ్రహరించిన అలాంటి నడిపింపు మాకు దాని పురాతన కాలమైన భక్తులతో మేము మాట్లాడాలా ప్రావా పర్లోక రాజ్యంలో మేము సంచరించాలా ప్రావా ఆయన మాకు ఆశంది కానీ చేయలేకపోతున్నాం ప్రాభ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఆయన గొప్ప దైవానికి ఎంతో వందాలి సరే ప్రాక్టీస్ చేయాలా ప్రయాస పడాలా అలాంటి ప్రయాసంలో మమ్మల్ని నడిపించండి ప్రావ్వా వివేచన వరం ఎంత బహు ప్రాధాన్యతమైందని మీరు మాతో మాట్లాడుతున్నారైనా దేవాతి దేవా అక వారం మీరు మాకు అనుగరించమని ప్రార్థిష్టం ప్రాక్టీస్ చేయాలా మేము పొందుకోవాలా ప్రయాసపడి పొందుకోవాలా అడుగు పత్తి వాడికి ఇస్తున్నారు పవ ఓ దేవా ఈసయ అన్నత మీకు ఇవ్వను కాబట్టి మీరు ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ కాబట్టి మేము అడుగుతున్నాం నా తన ఈసయ్య మాకు అనుగరించి నడిపించమని గొప్ప దేవుడు ఎందుకంటే మోసకరమైన కాలంలో ఉంటున్నాం ఏది దేవుని సంబంధమైన ఆత్మ ఏది దురాత్మ అనేది అనేకలు తెలియని స్థితిలో మోసపోతున్నారు పవ ఏ లోకం అంతా అబద్ధాలు ఓ ప్రభావ వాళ్ళు కొట్టుకొని పోతున్నారనైనా కాబట్టి వాళ్ళకి సత్యం మీరు చూపించాలా ఆ ఆ ఆత్మను ఆ మోసకరమైన ఆత్మని కట్టాలా వాటిని గుర్తించాలా ప్రభా గొప్ప జనం ఆ మోసకరమైన బోధ నుంచి ప్రభావ అపవిత్రమైన ఆ నీతి పరిచారకులు ప్రవాళ్ళు వాళ్ళ వాళ్ళని తీసుకొని బయటకు రాలా ప్రభావ అలాంటి సేవలో నడిపించమని ప్రాదిష్టమైన మమ్మల్ని బలపరచనైనా వాకిందరూ మాత్రం ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభావ గొప్పదేవైతే మేము విని వినాలా ప్రభావ వినాలా నెమరి ఓ ప్రభా సంపూర్ణంగా ఈ వాక్యం మీద నిమనగ్గం కావాలా ప్రభావ ఎందుకంటే ప్రభావికంగా మీరు విచారాలతో మేము కొట్టుకోబోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించినైనా మీ వాక్యంలో ఎక్కువ సమయం మేము గడపాలా అయినా మేము వినాలా ప్రభావ వాటి నేర్చుకోవాలా వాటిని మేము ఫలం మేము చూపించాలా ప్రభావ అనేకులకు వాటిని మేము నేర్పించాలా ప్రాభ ఎందుకంటే కనీసం సంఘం అంతా మోసంలో కొట్టుకోబోతుంది ప్రభావ తెలిసి గిఫ్ట్స్ మీరు మాకు ఇచ్చినారు దాన్ని మీకు ఎంతో వానాలు వేస్తాయి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఆ గిఫ్ట్ మేము ప్రాక్టీస్ చేయాలా ఓ ప్రభావ మాతో మాట ఐ రిసీవ్ ఇట్ ప్రా ఈ వాక్యం నా హృదయంలో నాది ప్రభావ ఈరోజు ఈ వాక్యం ప్రకారం మేము ప్రవర్తించేలాగా మేము ముందుకు పోలేగిన ప్రాక్టీస్ చేయలేగన మీ కృప మాకు అనుగ్రహించి మీ ఆమోదం అనుగ్రించండి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపించి ప్రతి చోట మీ కృపల్ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రాధిష్టమైన వాకి చెప్పిన సందర్శక ముట్టని ప్రభావ మీరు బలపరచని ప్రభావ ఇంకా ఆత్మీయమైన విషయాలు ఎన్నో విషయాలు అన్నకు బయలుపరచని ప్రభావాతను ఇంకా అనేకమైన గిఫ్ట్స్ చేసేలా మీ కృప అనుగ్రీనైనా అగ్ని కంచి పెట్టమని ప్రాధిష్టమైన ఆత్మీయ ప్రపంచం ఏ రీతి ఉంటదో ప్రభ మీరు చూపించారు మాకు ఎంతగా నాశ కలిగింది ప్రవ్వ ఇంకా అనేక విషయాలు ప్రభావ అన్న ద్వారా బయలుపరిచారు అగ్ని కంచి పెట్టండి కుటుంబం చోటు మీకు కంచి పెట్టమని ప్రార్థన మీ ఉద్యోగ స్థలంలో మీరు సహాయపడండి ప్రతి అవసరం మీ మహిమలో తీర్చాను తన హృదయవాల్చే మీరు తీర్చి ప్రవ్వా ప్రతి కోరిక సఫలపరిచి మీ కోరిక గొప్ప సాహిషిగా నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన చేస్తారు బ్రదర్స్ అందరు మీరు ఆశీర్దించండి ఇంకా ఎంత అందులో పాల్గొనలేదు ఆ కుటుంబాలు మీరు దర్శించండి బలపరచండి ప్రవ్వా ఈ వాక్యలు వినాల వల్ల అర్థం చేసుకోవాలా పాటించాలని మీకు కృపనుగ్రహించి ఆయన ఓ ప్రభావ రాలే స్థితిలో ఉండగా ప్రభావ అయినా కానీ ప్రభావ ఉన్న సమయంలో ప్రభావ వాక్యలు వినలాగానే మీరు మాకు అర్థంగా ఆ యొక్క విధానం ఆన్లైన్ విధానం కాబట్టి ప్రభావ మేము అవకాశం ఉన్నప్పుడు వల్ల మేము వినాలా ప్రభావం పాటించాలని నేర్చుకోవాల మా హృదయంలో భద్రపరచుకోవాల ప్రభావ లాంటి కృప మాకు అందరికీ అనుగరించమని ప్రాదిష్టమైన మీరు రాకడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ఆ ప్రయాణం కోసం మేము సిద్ధపడాలా ప్రవ అది బహు కష్టమైన ప్రయాసం అయినా కానీ మీరు మాకు సహాయకులు ప్రవ్వా మీరే మాకు నేర్పించిన పని ఎట్లా ఈ రీతిగా పోవాలా మీరే మార్గం సరళం చేసి మీ ఆత్మచేత నడిపించి ఈ నామానికి మైమి తెచ్చుకుని మీరు ఆఖరికి మనందరినీ సిద్ధపరుచుకోమని త్వరలో రాన్న పరిశుద్ధ నామం ఉన్న ప్రాదిష్టనాం తండ్రి వైషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయస్తే అని కులెక్కలేని వందనాల ప్రభా కృతజ్ఞత ఆస్తుతల స్తోత కలడి రజ వైషుద్ర వ సర్వశక్తి ముంతడం పర్మాధికారి ప్రభా దేవాచు ప్రభా యొక్క మధ్యశనం ఉన్నప్పుడు ప్రభా మరి వాక్యం జత ప్రభ మాతో మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభా మళ్ళీ ఎవ్రీడే ప్రభా న్యూ థింగ్స్ ఎవరి మాకు ఓపెన్ గా నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభా మేము విన్నాం ప్రభా వాటిని మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా దేవా ఆశ ఉంది కానీ ప్రభా ఇంకా ఎక్కువ ఆశక్తిని మాకు దయచండి ప్రభా దేవ మేము కూడా చూడాలి ప్రపంచంలో మేము అడుగు పెట్టాలి ప్రభా మరి మాకు కూడా చూపించండి ప్రభా మమ్మల్ని దేవా ఏసు ప్రభా మళ్ళీ ప్రతి ఆత్మను మేము విభేదించాలి మేము ఎక్కడ మోసపోవద్దు తండ్రి కాబట్టి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ చెత వెళ్ళవేళ మాకు నడిపింపు దయచేందండి దేవా మా ఆత్మీయ నేతల మీరు విప్పండి ప్రభా మా ఆత్మీయమైన నేతలు మేము చూడగలుగుతాం తండ్రి దివా ఇంకా ఏజయ్యా మా అమైన కళ్ళ నుంచి వస్తపరిచమని ప్రార్థిస్తాం తండ్రి దివా నీకేస్తూ నీకేం వెళ్తండి ప్రతి గిఫ్ట్స్ ఇచ్చినందుకు నీకు వదనాలి ప్రభా అదే వయసు అవన్నీ కూడా ప్రభా మేము చేసుకోవాలి ప్రభా అది వయసు ప్రభా మేం వెళ్ళాల సత్యని ప్రకటింపచాలండి అది వయసు ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లాస్ట్ డేసెస్ వెళ్ళే ప్రభా ఎక్కడ మేము మోచిపోద్దంటే ప్రభా ప్రతి చోట్ల కూడా ప్రభా మేము కరెక్ట్ జీవించాలి ప్రభా విన్న మొక్కని మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా అప్పుడైతే నీ ప్రభా నీ నామని మహిమ పరిచిన వారిలాగా ఉంటాం తండ్రి దేవాయచ ప్రభా మీరు మమ్మల్ని పెట్టింది ప్రభ నీ నామనికి మహిమ పరచడానికే ప్రభ కాబట్టి ప్రభ నీ నామనికి మహిమ పరచడానికి ప్రభా మరి మేము ప్రతిదీ చేయాలి ప్రభా చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకోవాలి ఆ విధంగా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తాం తండ్రి దేవ వచ్చిన ప్రతి ఒక్క శోధనలో ఈసుకృష్ణ నామం లేదించి కొట్టి వెళ్లి ప్రభ దేవాయ ప్రభ ప్రతి వారిని కాపాడండి రక్షించని ప్రభ కనికరించని ప్రభ దేవాయ ప్రభ సర్వసత్యంలోకి రావాల ప్రభా అలాంటి వారి కోసం ప్రభా మేము కన్నీటి ప్రార్థన చేయాలి తండ్రి దేవా యజప్ర ప్రభా మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అండి దేవా యజప్ర ప్రభా ప్రతి వారికి కూడా ప్రభా మేమిద్దరికి హెల్ప్ చేసే వారి లాగా ఉండాలి ప్రభా ఇచ్చే చేతులు మాకు పెట్టమని ప్రార్థిస్తుండీ దేవా యజప్ర ప్రభా మీకి చదివే క్రమంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏసే నీకేస్తవుతుంది నీకు వదలతండి దేవా యజప్ర ప్రభా ఎవ్రీడే కూడా ప్రభావ మీరు మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వదలాలి తండి దేవాయిచు ప్రభ ఎన్నో కృపారాలు ఇచ్చా ప్రభా దాన్ని బట్టి నీకు లెక్కలేని బంధన ప్రభావ దేవా ఇచ్చిన ఇది మేము తెలుసుకొని మరి వాటిని మేము ఉపయోగపరచుకోవాలి ప్రభామ ప్రతిదీ యూజ్ చేసుకోవాలి ప్రభా దేవా ప్రభా మరి ప్రతిదీ కూడా మేము యూజ్ చేసుకోవాలి అనేకులకు ప్రకటింప చేయాలంటే ప్రభా ఫస్ట్ మా తండి దేవాయత్స ప్రభా ఇంకా మాలో ఆసకరమైన ఉంటే ప్రభా తీసిపోయేయమని ప్రార్థిస్తుందండి మీ సన్నిధిలో ఒప్పుకుంటాం ప్రభ మాకు చూపించని ప్రభావం వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసే ప్రభ ఈ శరీర క్రియలని మా నుంచి నశింప చేసే ప్రభా మేము ఆత్మీయంగా ఆలోచించాలా ప్రతిదీ ఆత్మీయంగా మేము మరి ఆత్మీయము ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభ మేము కూడా వెళ్ళాలి ప్రభా అందుకు అడుగు పెట్టాలి ప్రభా మా కూడా బయలుపరచని పెద్ద ప్రవక్తులతో చిన్న ప్రవక్తులతో అప్పసుల ప్రభావ వీళ్ళందరితో కూడా ప్రభా కలిసి ప్రార్థన చేయాలి వాళ్ళతో మేము ఏకదించాలి ప్రభా మరి ఇవన్నీ మేము కూడా పొందుకోవాలి ప్రభా మరి మాకు ప్రతి అనుభవం దయచేమని ప్రార్థిస్తుంది తండ్రి నీకు ఇస్తాం నీకు వెళ్ళాలి తండ్రి మా సేవ జీవితం అన్నింటిలో కూడా ప్రభా ఫలి భరితం దయచేసి ప్రభ మరి యొక్క పనిలో ప్రభా మేము నిందమైపోలేదండి దివాచుప్రభ నీ సత్యాన్ని కనేకలకు మేము ప్రకటించిన ప్రభా రాకడ పర్యంతం వరకు కూడా యొక్క ప్రేమలో విశ్వాసంలో ప్రభా మాకు స్థిరమైన మనుషులు దయచేని ప్రభా మేము మేము భద్రపరచుకోవాలి కాపాడుకోవాలి ప్రభా మేము గట్టిగా పట్టుకోవాలి ప్రభా మరి మీద సహాయపడమని నీ యొక్క రాకడికి మాందని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమెన్ మన ప్రభుణ యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో గాక ఆమెన్